ఆ మనస్సు నీకు దర్శనమిస్తుంది ఇట్స్ ఎ ఫ్లో ఆఫ్ థాట్స్ ఆ మనస్సుని బ్రహ్మ అని భావించారు మనోబ్రహ్మే త్యాదేశం అలా చేసినట్లయితే దానికి ఫలం ఆదిత్య బ్రహ్మ భావన చేస్తే ఒకటి సకలం భద్రమసి ఉంటే వాడికి పరమేశ్వరుని ఆశీర్వచనం బాగా జరుగుతుంది దొరుకుతుంది వాడు మంగళాలను పొందుతాడు మన ఫలం ఉందిగా అలాగే మనోబ్రహ్మే త్యాదేశం అలాగే తత్వమసి కూడా భావన చేయడమే నువ్వు బ్రహ్మ అయిపోవు నువ్వు జీవుడివే నువ్వు సంసారవే పరే వాళ్ళు నేను బ్రహ్మని అని అనుకో ఈ చిన్న తల్ల భూబాలాట్లు అనుకుంటాను చూడండి అప్పుడు ఒక అమ్మాయి నేను తల్లిని అనుకుంటుంది కొంతసేపు అని అనుకుని వంట వండుతుంది భుబాలాట్లో భుబాలాట్ అంటే తెలుసు కదా మీకు నిజంగా వండిస్తుంది అనుకున్నా వండి సిస్టమాటిక్ వాళ్ళందరికీ వడ్డిస్తుంది వాళ్ళకి ప్లేట్లు వేసి ఈ లోపల ఆట అయిపోయింది అవన్నీ చెదరగొట్టేస్తారు లేదా ఇంట్లో పిలుస్తారు ఆ పదం పదంగా పదండి వెళ్ళిపోవాలని పిలుస్తారు పిలిస్తే ఈ లెక్కపడతలనే ఒక గొప్పల వేషం ఈ అమ్మని అనుకున్నది తల్లిని అనుకున్న ఆ భావన ఏమైపోతుంది చెరిగిపోతుంది చెరిగిపోయి మళ్ళీ అమ్మ వాళ్ళు వెళ్ళకూడదు నేను ఇంకా తల్లిని అనుకోను అలా అప్పుడు పెద్దవాళ్ళు వెళ్ళి అలా ఆడుకోమని పురమాయిస్తారు వీళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు వీళ్ళు ఆడుకోమని ప్రోత్సహిస్తారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కంటాలు వాళ్ళు పడుతుంటే మనం పరిమాణం అలాగని చెప్పేసి అదే ధారణలో ఉండిపోతాను నేను తల్లి నన్ను అక్కడే కూర్చుంటానంటే ఒక్కొక్కరు కూడా అక్కడే తీసుకురా అలా అవడం సమ్థింగ్ లైక్ దా జగన్ నువ్వే బ్రహ్మ ఈ జగత్తు నువ్వే సృష్టించావా అవన్నీ అని ఇవన్నీ రైతుల పూర్వపక్షాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పూర్వపక్షాల నేను పుష్పం రాసిస్తా తర్వాత వచ్చి చెప్పరు తర్వాత యథాచలోకే ప్రతిమాది విష్ణుమాది బుద్ధి ఇంకో దృష్టాంతం చెప్పారు మూడు దృష్టాంతాలు ఇచ్చారు ఒకటి మండలాన్ని చూసి బ్రహ్మనుకోవడం రెండు తన లోపల ఉండే మనస్సును చూసి బ్రహ్మనుకోవడం ఇది కొంచెం సూక్ష్మం ఇంతకంటే స్థూలం ఎందుకంటే కాలం గడిచిపోయింది స్థూలం బలం అయిపోతూ సూక్ష్మం వెనక్కిపోతూ ఉంటుంది ఈ ప్రతిమ విష్ణు బుద్ధి ఈ ప్రతిమను బట్టి ఇది విష్ణువు అంట వీటికి అక్కడున్న పరిస్థితి ఎలా ఉంటుందంటే అది ప్రతిమ అని వీడికి తెలుస్తూ ఉంటుంది ప్రతిమ అంటే రాయి అని తెలుస్తూ ఉంటుంది ఆ రాతి మీద ఉలివేసి చుట్టి ఉలిపెట్టి ఎవడో ఆ బొమ్మను ఆ రకంగా తీర్చిదిద్దాడు అని తెలుస్తూ ఉంటుంది అది అవన్నీ తెలుసు అయితే అది కొనుక్కు వస్తుంది ఈ చిన్న చిన్న షాపులు ఉంటాయి అక్కడ కొనుక్కు వస్తుంది విఘ్నేశ్వరుడు బొమ్మను కొనుక్కు వస్తుంది బేరవాడు మరీ కొనుక్కు వస్తుంది మీరు అది గమనించారా సో టు ది బూత్ అనమాట అంటే అలాగే ఎలాగంటే ఎక్స్ప్రెషన్ ఎక్కడో ఇంగ్లీష్ లో పోలీ చాలా ఓపిగా ఉత్సాహంగా బేరం ఆడి పాతి రూపాయలు చెప్తారు వాళ్ళు పాతిక రూపాయలు చెప్తే మీరు పన్నెండు రూపాయలకు పదకొండు రూపాయలకి బేరం ఆడి ఇచ్చే రూపాయల ఖచ్చితాలు ఇచ్చి చర్యలు తెచ్చుకుని ఇదేమో బుట్టలో వేసుకొస్తాను బుట్టలో వేసుకొచ్చి అక్కడ పెట్టాను పెట్టి ఇది విష్ణువు అని భావన చేస్తాడు వాడి ఇది తెలిసాగా విష్ణు అవిష్ణువైనప్పటికీ దాని ఎందుకు కొద్దిసేపు మనస్సుని మనస్సులో విష్ణు భావనని నింపడం కోసం దానిని విష్ణువుగా భావన చేస్తాడు అంతేగాని అదే విష్ణువు కాదు విష్ణువు అంటే సర్వవ్యాపక అని అర్థం ఈశ్వరుడు అని అర్థం ఈశ్వరుడు ఉన్నాడంటే దాంట్లోనే లేడు అంతటా ఉన్నాడు సకల జగత్తుని వ్యాపించి ఉన్నాడు అదంతా లాటి పెట్టండి భావన కోసం ఉపాసన కోసం అది విష్ణువు నేను తినే ఆహారం అదిగో విష్ణువుకి నైవేద్యం పెడతాను సర్వ వ్యాపకుడైన విష్ణువు నైవేద్యం ఎలా పెడతారు అన్నంలో కూడా విష్ణువు వ్యాపించిన నైవేద్యం ఎలా పెడతారు కుదరదు కాబట్టి విష్ణువుని అక్కడ భావన చేసి అక్కడున్న విష్ణువుకి ఇదిగో ఈ అన్నాన్ని నైవేద్యం పెడతాను అని ఒక ఉపాసనకి అది మార్గం సుగమం అవుతుంది తక్కువ మనిషి ఏంటే కూడా అంటారు వాస్తవంలో అహంగ్రహోపాసనాలని ఉన్నాయి ఈ ఉపాసనలో ఒక ప్రతిభను విష్ణు అనుకుని ఉపాసన చేస్తాడు అదిత్యుని బ్రహ్మను ఉపాసన చేస్తాడు మనస్సును బ్రహ్మను ఉపాసన చేస్తాడు ఇంతే కాకుండా ఈవో ఉన్న చూడండి అహం అహమ్మును అహం అహంగ్రహ అది ఫలానా అని ఇంకేదో దాన్ని అధ్యారోపణ చేసి ఉపాసన చేయటం ఉంది అహంగ్రహోపాసన అంటారు మంచిదే కూడా అటువంటి ఉపాసన ద్ నాట్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇట్ ఈజ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కంటెంప్లేషన్ ఎంత డౌన్ గ్రేడ్ చేసి పెట్టేసారి ఆ అద్వైత భావనని అందులో ఏమైపోయింది తత్వమశ్రీ తత్వమశ్రీ లాగే ఉంటుంది వీడి భేదం అంతా బలపడుతుంది ఎక్కడికి పోదు భేదాన్ని ఏమి నివారణ చేసినట్టు కాలేదు కదా భేదం అలాగే మెయింటైన్ అవుతూ ఉంటుంది మరి వైడ్ లైక్ అంటే అది ఉపాసన అదేగాని ఇవే బ్రహ్మ అని అంటున్నారు అంతేగానే ఉపాసన అయ్యాద లేదానేవే సత్యం కాదు వేరేట బ్రహ్మ ఇవే సత్యమేం కాదు అలా ఉపాసన చేసుకోమని చెప్పారు తర్వాత ఇంకా పూర్వపక్షం సదేవ శ్వేతకేతు సత్ కథమాత్మానన్న విజానీయా తస్మై తమీత్యే చూడండి శ్వేతకేతు ఇక్కడ ఉన్నవాడు చూడమంటే శ్వేతకేతు కదా ఈ శ్వేతకేతులే సత్ అయిపోయాడా వారే సైపోతే ఆ సంగతి వారికి తెలుస్తూనే ఉంటుంది ఎక్కడో అలాస్కాలోనో హిమాలయాల్లోనూ ఉన్నది మనకు తెలియకపోవచ్చు కానీ నాకు నేను తెలియకపోయినట్టు అండి ఏమి దూరం ఇది ఒకవేళ నేనే నాకు నేను తెలుస్తూనే ఉన్నాదా నేను ఇక్కడ నేను ఇక్కడ రైల్లో వెళ్తున్నప్పుడు రైల్లో ప్రయాణం చేస్తున్న వాడిని అని ఒక ఉపన్యాసం వల్ల తెలుసుకున్నాను నన్ను ఉన్నాను నేను తండ్రిని నాకు తెలుస్తూనే ఉండి నేను కుటుంబ యజ్ఞమాన్ని తెలుస్తూనే ఉండి నేను సుఖిని దుఃఖిని ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయి ఒకవేళ నేను సత్తు అయితే నేను సత్తు నేను కూడా తెలుసుండే తెలిసి అది తెలియకుండా ఉంటుందా అది తెలుసు ఇది అది తెలుసుంటే పిలిచి రే నువ్వు తత్వమశీరాన్ని బోధించాల్సిన అవసరమే లేదు కాబట్టి నువ్వే సత్తు బోధ కాదు నేను సత్తునని నువ్వు భావన చేసుకుంటూ కాబట్టి ఆ తత్వమశ్రీ మహావాక్యం యొక్క అభేద బోధ అభేదాన్ని బోధించే పద్ధతి ఏదైతే ఉన్నదో దాన్ని బాగా డౌన్ గ్రేడ్ చేసేసి ఉపాసనా సమయంలో సాధకుడు మనస్సులో ఫర్ ఎ వైల్డ్ అభేదాన్ని గాని ఇట్ ఈజ్ నాట్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇట్ ఈజ్ ఎన్ టు కాంటక్ట్ నాట్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ ఒక ఆయన పెద్ద ఆయన వాళ్ళు కుర్చీ ఇలా ఇలా ఊగేటువంటి కుర్చీ రాకింగ్ చీర్లో కూర్చొని సోహం సోహం సోహం సోహం అనుకుంటున్నారా తీశ అంటే నేను వెళ్ళంత కష్టపడింది ఆయనే ప్రసంగం లేకపో ఆ సోహం ప్రసంగం ఆయనే చెప్పారు ఆయన చెప్పింది ఏంటంటే ఎవరో మహాత్ముడు సోహం సోహం అనుకుంటున్నారా అం చేత నేను సోహం అనుకుంటున్నాను అని చెప్పాను శోహం అంటే ఏమిటో నేను తెలుస్తున్నా అని అడిగాను అయితే నాకు తెలియదు అంటే తెలియదంటే తెలుసు తెలు అంటే ఆ పరమేశ్వరుడే నేను ఆ దాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా నిధిధ్యాసం చేస్తున్నారు అదే నేను పరమేశ్వరుడు ఎందుకు అవుతాను నేను మామూలు శుబ్బ కానీ అలా అనుకోమన్నారా అలా అనుకుంటున్నాను అని అనుకోవడం అనవసరం నేను మనిషిని నేను మనిషిని నేను మనిషిని నేను మనిషిని అని అనుకుంటున్నారండి ఎవరైనా అనుకోవట్లేదు ఎందుకు అనుకోవట్లేదు ఇట్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అనుకోవట్లేదు కాబట్టి నేను బ్రహ్మను అని అనుకుంటూ ఉండడం కాదు తెలుసుకోవాలి ఇఫ్ ఇట్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్ బట్ ఇఫ్ దో నాట్ ఎ ఫ్యాక్ట్ యుంటెంపరేట్ ఐట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఫర్ ఎ షార్ట్ వైఫ్ నీకు పుణ్యం వస్తుంది ఆ ప్రసంగం లేదు అలాగే సోహం అనవసరం అలాగే ఒకవేళ చెప్పలేదు శాస్త్రంగా అంతకంటే నమశివాయ నమశివాయ్ అనుకుంటే మంచిది నేను ఒక భక్తుణ్ణి శివుణ్ణి నేను శివ జపం చేసుకున్న వాడిని ఎవర ఈశ్వరు యొక్క అనుగ్రహం కలుగుతుంది దాక్షది మంత్రం చాలా గొప్పది దాన్ని అధ్యయనం దాన్ని మనం అలాగే అస్తమానం చేసినట్లయితే చాలా మంచి లాభం కలుగుతుంది అందుకోసం నేను చేసుకుంటున్నాను అది క్లీన్ ఈ సోహం సోహం సోహం అన్నది అది అనవసరం కదా ఐఎమ్ దట్ ఐఎం దట్ అం దట్ ఐఎం దట్ ఎందుకండి అయా దట్ పుస్తకం ఒకటే సో అది చదువుకుని దాన్ని తెలుసుకుని ప్రయత్నం చేయాలి కానీ ఐఎమ్ దట్ ఐఎం దట్ ఐఎం దట్ ఐఎం దట్ అనవసరం కదా ఎనీవే సో దాన్ని ఉపాసన కల్పిస్తే అది ఒక సత్య సత్య జ్ఞానము కాదు ఈ పూర్వపు ఇది సరికాదివాక్య వైలక్షణ్యాత్ ఇది సంగ్రహ వాక్యం ఎందుకంటే ఆదిత్యో బ్రహ్మేతి బ్రహ్మేతి కాదుత్యో బ్రహ్మేతి బ్రహ్మేతి అన్నలా వస్తుంది ఇది వస్తుంది అక్కడ ఆదిత్యుడి మీద బ్రహ్మను ఉపాసన చేయమని చెప్పే వాక్యం ఇది టెక్నికల్ గా దిస్కస్ చే వైదికుడే కదా ఆ పూర్వపక్షి కూడా వైదికుడే వాడు వేదము యొక్క వాక్యం నుండి శ్రద్ధ గలవాడు కాబట్టి వాడికి చెప్తే తెలుసుకుంటాడు అటువంటి ఆనిస్టి ఉంది ఒకప్పుడు ఈ రోజుల్లో అలాంటి ఆనిస్టి ఏంటి ఇప్పుడు ఇదెంత చెప్పడం అంటే ఇప్పుడు పోచంపల్లి ప్రాజెక్ట్ ఉందనుకోండి వాతీ వాస్తే ప్రాజెక్ట్ అది మంచిదే కాదా అవసరమా కాదా యూజ్ఫుల్ కాదా అనేది ఒక నలుగురు మనుషులు కూర్చొని ఒక గంట రెండు గంటల సేపు దానికి పరిశీలిస్తే తెలిసిపోతుంది తెలిసిపోయినప్పుడు నలుగురు ఒకే అభిప్రాయంతో లేస్తారు ఏదైతే ఒక ప్రాజెక్ట్ అండి మనం కట్టినట్లయితే చాలా బాగుంటుంది అని నలుగురు ఒకే అభిప్రాయంతో లేస్తారు అలాంటి పరిస్థితి ఉందండి సమాజంలో ఈరోజుని లేదు సో నలుగురు కూర్చుంటారు కూర్చుని ఆ పోచినపల్లి ప్రాజెక్టును పక్కన పెట్టి అది దాంతో ప్రారంభిస్తారు ప్రారంభించి అది పక్కన పెట్టేసి ఒకరిని ఒకళ్ళు చెడ కూడా తిట్టుకుని వేస్తారు అప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత చేతులు కలుపుకోవడం తరవాలి అందులో ఈయన పేరు మారుతి పైగా ఈయన ఒక ఆయన పేరు మారుతి ఇంకో ఆయన పేరు సీతాపతి ఈ మారుతి సీతాపతి సీతారామా యుద్ధం నిర్మాణించే అదొక్కరి పర్వాయి చెడ కూడా తిచ్చేసుకుని అయితే దీంతో ఉంది పోచంపల్లి దగ్గర ప్రాజెక్టు కట్టినట్లయితే ఎంత లేక్ ఫార్మ్ అవుతుంది ఎంత ఏరియా నిలిగిపోతుంది ఆ ఏరియాలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి వాటిలో ఎంత జనాభా ఉన్నారు ఇదొక పాయింట్ ఎంత వాటర్ స్టోర్ అవుతుంది ఎంత ఆయకట్టు ఎన్ని ఎకరాల ఆయకట్టుగా లాభం ఇదొక పాయింట్ వాటర్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి దీని ప్రాజెక్టు వల్ల లాభం ఉందా ఇది ఒక ఇలాంటివి ఏమో కొన్ని పాయింట్లు ఉంటాయి వాటిల్లో కన్ఫ్యూషన్కి అవకాశమే ఉంది కాన్ఫ్లిక్ట్కి అవకాశమే ఉంది అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వీళ్ళని కన్సిడర్ చేయాలన్నమాట ఆనెస్టీ ఉండదు ఒకనొకడు కిచ్చుకోవడంలో పడిపోతారు అలాంటి కాలం ఇది ఈ కాలంలో ఇటువంటి వాదాలకు అవకాశం ఉండదు అంచేతంగా ఇవన్నీ కూడా పరపక్ష సిద్ధాంతి వీళ్ళందరూ కూడా ఇమాజినరీయ్యారు మన మనకి ఇటువంటి సందేహాలు కలగడానికి అవకాశం ఉంది ఇటువంటి సందేహాలు కలిగిస్తారు జనాలు అటువంటి సమాజ సమాజంలో అటువంటి పోకడలు ఉన్నాయి ఆ పోకడల్ని మనం తెలుసుకుని ఆ అద్వైత భావాన్ని దృఢం చేసుకోవటం కోసం మనం పరిశీలిస్తూ ఉంటాయి అంతేగాని దీంట్లో వాదం ద్వారా ఇంకోహన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు అంటే అవిరోధం నిబోధత అని మండూక్యంలో అవిరోధం నిబోధత అద్వైతము దేనికి విరోధిత సపోజ్ ఎగరవాడు మీ అద్వైతం నా నేను వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకుంటున్నానని అన్నాడు అనుకోండి అవునా అని చెప్పేసి అతన్ని ఆశీర్వదించి పంపిస్తాం కానీ పెట్టుకుంటావా అయితే నువ్వు చేసి తప్పు అంటావా ముందు ఉండవు ఆ మనం ఆ చిత్త పరిపాకం గల వాడికే చెప్తారు మూర్ఖ శిష్యుడికి బోధించద్ద అలా చెప్తారు దాంట్లో అలా ఉంది వాక్యం తత్వది మూర్ఖ శిష్యుడికి బోధించద్దన్నారు ఎందుకంటే వాడమో భేద బుద్ధితోటి బతుకుతూ ఉంటాడు వాడి దగ్గరికి వెళ్ళి తత్వమశ్రీని బోధించడం మీరు ప్రారంభిస్తే వాడికి అది ఉపకరించడం పైగా దగ్గలాటకు వస్తారు కాబట్టి ఆ వివేకము ఆ పరిపాకము చిత్త పరిపాకము శిష్యుడికి పరీక్షించి మరీ బోధించమన్నా అలాగే చెప్పా సంఖ్య కాదు ఎనివే కాబట్టి నా ఆదిత్యాది వాక్య వైలక్షణ్యాది చూడు నీవు ఆదిత్యుడు మనస్సు విష్ణువు దృష్టాంతాలు ఇచ్చాడు ఇచ్చావు కదా అలాంటిదే తత్వమసి అంటున్నావు నువ్వు కాదు అక్కడ వాక్యాలు చూసుకో ఇక్కడ వాక్యం చూసుకో ఆదిత్యుడి దగ్గర ఏం చెప్పారు ఆదిత్యో బృహ్మేటి అది ఇంపార్టెంట్ ఇటీ అని ఎలాంటిదంటే ఇప్పుడు నేను పాఠం చెప్పినప్పుడు ఎలా ఏమంటానంటే సో ఏదో చూపించి ఇది ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనుకోండి ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇదే ఇది విమానం అనుకోండి ఈ విమానం ఇలా వచ్చి వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనుకో అని చెప్తారు అప్పుడు ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనుకోండి అది ఇతి ఇది విమానం అనుకోండి ఇది ఇతి ఇప్పుడు మీరు విమానం చూపించి అది ఇవాళ అనుకోండి అని అలా అలా అక్కడ అలా ఉండదు సార్ వివాహం ఇది వివాళం అనుకోండి ఏది చేసి ఇది ఏదో అలా ఉండదు సార్ కాబట్టి ఆ సత్వమశీతి భావ అది అనుకోవడం అలా లేదు ఇక్కడ ఇటీ లేదు కానీ ఆదిత్య వాక్యం మీద చూడండి ఆదిత్య బ్రహ్మేటి ఉంది అంటే ఆదిత్యడు బ్రహ్మ అనుకో ఈ లెక్కల్లో కూడా వస్తుంది ఆవులు ఎన్ని ఉన్నాయి ఈ విషయాన్ని ప్రశ్న ఈ రి ఖర్చు పెట్టడు ఇది అంటాడు అంటే యక్ష ఆవులు అనుకో అని తెలుగులో ఇంగ్లీష్ లో అయితే సపోజ్ సపోజ్ దర్ ఎక్స్ కావ్ ఎక్స్ కావ్స్ అని ఇంకా ఎక్స్ నే ఎక్స్ పర్వాలేదు వంద ఆవులు ఉన్నది అనుకో అని ప్రారంభిస్తాయి లెక్కలు మీకు తెలుసా ఇది ఆవులు ఉన్నది అనుకో దీంట్లో రెండు శాతం ఆవుల్ని వీడు దానం అంటే రెండు ఆవులు దానం ఎందుకంటే వంద అను కాబట్టి రెండు ఆది ఇంకా తొంభై ఎనిమిది మిగిలినది అని ఇలా లెక్క చేస్తారు ఎన్నో అనుకోవడమే అక్కడ వంద వంద వందే ఉన్నట్లయితే ఎన్ని ఆరు ఐదు మార్పులు అలా ఉంటున్నాయి వంద అంటే వంద అయితే అలా కాదు ఆదు కాబట్టి ఆదిత్యుదే బ్రహ్మనుక్కో మనస్సే బ్రహ్మనుక్కో మనో బ్రహ్మేత్యాదేశ మనహా బ్రహ్మ ఇది ఆదేశ ప్రతిమాయా విష్ణు బుద్ధి కూడా అంతే అది తెలుసుకో విష్ణువు అనుకో అదే విష్ణు అని కాదు అదే విష్ణువు అయిపోతే విష్ణువు పంచలోహాత్మగా అయిపోతున్నాం అదే పంచలోహాత్మగా అవుతారు కదా అదే విష్ణు అని కాదు అది విష్ణు అనుకో తత్వమసి అనుకో కాదు తత్వమసి ఏడాది అన్నిటి లేదు వాక్యాలకి అన్నిటికీ పిరికి బియ్యానికి ఒకే మంత్రమా ఈ వాక్యాలని ఆ వాక్యాలని కలిపి కట్టకడతాడు మీమాంసకుడు వరువు అని That, that is how he, he attacks. Adityādi vākhyāvai <laughs> lakshami ādhi. Yekudu kura vākhyāni cada gomite manasubhi doksaṅgal gomite. Ante, prayamal kuru nil vākhyam nil, kattvamasi, yokaj jñāna. Ājñāna nandugune praetanin diyal gani, jñāni cada kattri praetanin. Hada? If you don't tax here a person, kattamannā runnukonle, every person tax kattri praetanin diyal gani, vākhyāni patukuni, dhādhilo loopholes <laughs> evo <laughs> patukuni, ālā keekon. అలాగా అది పద్ధతి కాదు అలా చేయడం అంటే అనురూపంలో జీవించుకున్నట్టు అవుతుంది అలా చేయకూడదు అందుదో ఒక స్పిరిట్ తోటి కట్ చేస్తారు అలాగే స్పిరిట్ తీసుకోవాలి కానీ దెబ్బలపటి ఇంతకీ వాక్య వైలక్షణ్యం మనకు కనపడుతుంది అది వివరిస్తారు ఇప్పుడు ఆదిత్యాది వాక్య వైలక్షణ్యాత్ అది సంగ్రహ వాక్యం దానికి వివరణ ఆదిత్యో బ్రహ్మేత్యాదశ వ్యవధానాత్ మన సాక్షాద్ బ్రహ్మత్వం గమ్యతే ఆదిత్యో బ్రహ్మేతి అనే వాక్యాల్లో ఇలాంటి వాక్యం మనోబ్రహ్మేత్యాదేశ ఈ వాక్యాల్లో ఇతి శబ్దము యొక్క వ్యవధానమున్న ఆదిత్య బ్రహ్మ కాదు ఆదిత్య బ్రహ్మ ఇది సరే భావేత్త భావేత్త ప్రశ్న ఇతి శబ్దము యొక్క వ్యవధానం అవుతున్నాడు ఇతి శబ్దం అడ్డుపడుతుంది అడ్డుపడి ఏం చేస్తుందంటే ఆదిత్యుడు ఆదిత్యుడే బ్రహ్మ కాదు అని మనకి నిర్ధారణగా తెలుసుకునే భేదం తెలుస్తూనే ఉంటుంది ఆ తెలుస్తున్న భేదాన్ని అనుమతించి అభేదాన్ని భావన చేయమంటుంది దీని పేరు ఉపాసన సో ఆ ఇతిశబ్ద వ్యవహారం ఉండడం చేత ఆదిత్యుడే సాక్షాత్తు బ్రహ్మ అని మాత్రం కాదు రూపాదిమత్వాచ ఆదిత్యాదీనా ఆకాశమనసో ఇతి శబ్ద వ్యవధానాత్వా అబ్రహ్మత్వం అవి ఫుడ్ స్టాప్ ఉందా మీరు ఉండాలి ఇక్కడైతే ఇక్కడ ఎలా ఉందో తెలిసిన ఒక్కటే గీత అబ్రహ్మత్వం అలా ఒక్కటే అబ్రహ్మత్వం ఇహ కలిపేసి ఆశిస్తే అది ఏదో కొంత చదువుకున్నాం కాబట్టి గుర్తుపట్టాం కానీ లేకపోతే కష్టం ఉండదు ఇప్పుడు ఇంటికి ఇర్రెస్పాన్సిబిలిటీ అండి అలా ఏదో శాతం యోపనిషత్తులు వేసేద్దామనే కానీ రెస్పాన్సిబిలిటీ ఉండదు కైలాసాస్త్రమ పుస్తకాలు అన్నీ ఉంటే ఇద్రెస్పాన్సిబిలిటీ ఇది సార్ మే పర్పస్ ఎనీవే ఎందుకంటే ఆదిత్యుడే బ్రహ్మని కాదు సాక్షాత్గా ఆదిత్యుడే బ్రహ్మని కాదు ఎందుకో తెలుసిన ఆదిత్యుడికి రూపం ఉండండి రూపాధిపత్వాలు రూపం ఉంది మూమెంట్ ఏవేవో ఉన్నాయి రంగు రుచి వాసన ఇలాంటివి ఉన్నాయి అలా ఉందంటే బ్రహ్మ అవుతుంది అశబ్దము స్పర్శమ రూపము జయం యథారథం నిత్యమగంధవ్యయత్ ఉండటం కాబట్టి రూపం ఉంటే బ్రహ్మందండి రూపం ఉంటే అది జడమైపోతుంది జగత్తుల భాగం అవుతుంది దృశ్యం అవుతుంది నశ్యం అవుతుంది కానీ బ్రహ్మందుకవుతుంది కాబట్టి ఆదిత్యుడు బ్రహ్మ కాదు రూపం ఉండబోతుంది అలాగే ఆకాశో బ్రహ్మేతి అని ఆకాశం నుండి బ్రహ్మభావన మనస్సు ముందు బ్రహ్మభావన ఇలాంటివి కొన్ని ఉపాసనలు ఉన్నాయి మెడిటేషన్లో ఆకాశాన్ని మెడిటేషన్ చేయమంటారు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మనస్సును దర్శించుకుంటారు మనస్సే దేవతని భావన చేయనుంటారు ఇవి కూడా ఒక ఉపయోగపడుతుంటాయి సో అడ్వాంటేజెస్ అదే చాలా ఉపాసనలు ఉన్నాయి వీటి అన్నింటిలోనూ కూడా ఆ ఇతిశబ్ద వ్యవధానం ఉండబట్టి అబ్రహ్మత్వం అవి బ్రహ్మ కాదు అని మనకి స్పష్టంగా తెలుసుకునే బ్రహ్మ కాదు కనుకనే బ్రహ్మని అనుకోమని వాళ్ళు చెప్పడం మనం అనుకోవటం జరుగుతూ అనుకోవడం ఎందుకండి బ్రహ్మకాండ్యాన్ని బ్రహ్మను అనుకోవడం ఎందుకండి ఎందుకేమిటా ప్రతి మన విష్ణువు అనుకుంటే నైవేద్యం పెట్టచ్చు నైవేద్యం పెడితే భోజనం చేయవచ్చు ఎందుకంటే నైవేద్యం పెడితే కానీ భోజనం చేయకూడదు అదే వ్రతం వీడికి నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టాలంటే ఏంటి అని విష్ణువు కావాలి విష్ణువు ప్రష్ణువు అనుకో అది అయితే దేవుడికి నైవేద్యం పెట్టడం అమర్థం ఉండండి దేవుని నైవేద్యం పెట్టడం దేవుడే మనకు నైవేద్యం పెడుతున్నాడు ఇంకా దేవుడే వాళ్ళని నైవేద్యం పెడుతున్నాడు రక్షత యోహి గర్భే వీడు గర్భంలో ఉండగా నైవేద్యం పెట్టాడు గర్భం నుంచి బయటకు వచ్చేది నైవేద్యం పెడుతున్నాడు దేవుడు వీడిని నైవేద్యం వీడు దయ సో అంటే ఒక వ్రతం ఒక నిష్ఠ ఆ కనుక భావన చేసినట్లయితే దానికి ప్రయోజనం ఉంటుంది సంసారం నుంచి మనస్సు వ్యావృప్తం అవుతుంది ఏదో కొంత ప్రయోజనం ఉంటుంది అది ఒక ఉపాసన ఆ విధంగా అది విధింపబడింది అంతే అంతేగాని వాస్తవంగా పంచలోహాత్మక పంచలోహాలు కూడా ఎక్కడండి కొంచో ఏదో ఎత్తడో ఏదో ఎదురుగుదో తెలిసి నగిసి పెట్టి పెడతాడు సో అది అది దేవుడు అనుకుంటూ ఉన్న ఒక అనుకోవడమే నేను కుంభకోణం వెళ్ళాను కుంభకోణం అని ముద్రాస్ గ్రహం ఊరుంది అక్కడ ఈ శిల్పులు ఉంటారు ఈ మెటల్ వచ్చేసే శిల్పులు ఆ శిల్పుల్లో ఒక కథను విఘ్నేశ్వరుణ్ణి చేసి నాకు ఇచ్చారు ఇచ్చే స్వామీజీ మీరు ఎవరికై ఇచ్చేస్తూ ఉంటారో ఇది అయ్యేసి మాత్రం ఇచ్చేయకండి అని కోరు నువ్వు అంత ప్రేమగా ఇచ్చావు అది అయితే ఇవ్వద్దని కోరవు దొరిక నేను ఇవ్వడం వీలైనంత వరకు ఇవ్వకుండా చెప్పబడతాను అని చెప్పాను ఇంకా ఎక్కడో కూర్చుని ఉండదు ఇది వే అది సాలిడ్ విఘ్నేశ్వరుడు అంటే లోపల గొల్ల ఉండదు పైగా అతను అతనే ధర్మశాస్త్రం కూడా వదిలిపాడు ఎందుకంటే లోపల గుళ్ళ ఉన్న విఘ్నేశ్వరుడిని పూజ చేయకూడదండి గొల్ల లేని విఘ్నేశ్వరుడిని పూజ చేయాలి అందుకోసం గుళ్ళ లేకుండా ముగిస్తున్నానని నాకు ధర్మశాస్త్రం కూడా అని నేను అతనితో చెప్తాను అనుకున్నాను విఘ్నేశ్వరుడు అని లోపల దాని అది అద్భుత అది అన్నా అనుకుని అనలేదు ఎందుకంటే పాపం అతను ఏదో ప్రాణం ఇచ్చాడు కాబట్టి ఒక మెటాలిక్ తీసి విఘ్నేశ్వరుడు అయిపోతుంది అయిపోదు కానీ అలా అనుకుంటాం దాన్ని చూడగానే మనస్సు ఈశ్వరాకారాన్ని పొందుతుంది అంతే దాని ప్రజా అదే ఉపాసన కానీ తత్వమసి అన్నది ఉపాసన కాదు తత్వమసి అని తెలుసుకోవాలి ఉపాసన అంటే నీవు బ్రహ్మలు కాదు కానీ కొంతసేపు బ్రహ్మం అనుకుంటూ ఉండు నేను ఇప్పుడే వెళ్ళి కాశీదాగా వస్తాను ఈ లోపల నువ్వు బ్రహ్మం ఉండు అయితే కలిసి నువ్వు వద్ద అక్కడిక వెళ్దావు అలాగా తప్పుగా ఎందుకంటే అనుకునేవి తెలుస్తుంది ఇహ తూ సత ఏ ఇహ ప్రదేశం దర్శయ సత్వమసీతి నిరంకుశం సదాత్మభావముపదిశతి అదర్ హ్యాండ్ అంటే ఇది వ్యవధానము ఏది లేదు అబ్రహ్మను బ్రహ్మణు ఉపాసన కాదు ఇది స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ ఉపదేశం ూపాసం కాదు ఉపదేశం దిస్ ఇస్ హౌ దూట్ ఈహతు ఈ వాక్యంలో ఆ వాక్యం కూడా ఆ ఒక పద్ధతిలో చెప్పుకొచ్చారు ఒక ప్రకరణంలో భాగంగా చెప్పారు ముందు సత్తుని లేవపిస్తారు ఆ సత్తుని ఎలా చేరుకున్నారు ఇదం ఇదం జగత్ అందరికీ అనుభవానికి జగత్ ఇదమే ఇదం అగ్రే సదేవ ఆసీ సదేవ సౌమ్యే దముగ్ర ఇప్పుడు వాక్యం సత్తుతో ఆరంభమైన అక్కడ అప్రోచ్ ఇదంతే సో వృద్ధి రాదయించిన సూత్రం ఉన్నా వృత్తి ఆదయిత్య వృద్ధి ఉంటుంది సో ఇదం ఇది అగ్రే సృష్టికి పూర్వము సదేవ ఆసీ సదృ సత్తుయో అయి ఉండను అని సత్తుతో ప్రవేశిస్తాం ఓకే ఆ సత్తు ఇహ ప్రవేశం దర్శ ఆ సత్తు తేజోబన్నములుగా ప్రకటమైనవి ఆ తేజోబర్ణములు త్రివృత్కృతములయ్యాయి అవి కలిసాయి కలిసి భూత భౌతిక అంటే భూతాలు వచ్చాయి ఆ భూతాల నుంచి భౌతిక ఈ దేహం వచ్చింది ఇంకొక ఈ దేహం కూడా వచ్చింది అన్ని దేహాలు వచ్చినట్టుగానే ఈ దేహం వచ్చింది ఈ దేహం వచ్చిన తర్వాత ఆ సతే ఈ దేహంలో ప్రవేశించింది సో ఎలా ప్రవేశించింది ప్రవేశించిందంటే ఎలా ప్రవేశించింది అని ఒక ప్రశ్న వస్తుంది స్టేజ్ మీదకి ఎన్టీ రామారావు గారు వచ్చారు అంటే ఎలా వచ్చారు అంటే హరిశ్చంద్రుడి వేషంలో వచ్చారని ఎలా ఉంటుంది కదా ప్రవేశించి నటుడు ప్రవేశించేటప్పుడు ఏదో రూపం ఉంటుందానికి ఈ సత్తు ప్రవేశించింది దీంట్లో ప్రవేశించింది సత్తు ఎలా ప్రవేశించింది జీవేన ఆత్మన అని ప్రవేశ జీవరూప ఆత్మంట రూపం ఆత్మశుద్ధాన్ని అనేక అర్థాలు జీవరూపంగా ప్రవేశించింది జీవరూపంగా ప్రవేశించడం అంటే ఏంటండి ప్రాణప్రధాన జీవ అలా ప్రవేశించింది అంతే అర్థం ఏంటనమాట ఆ ప్రాణశక్తి తొలికిసలు ఆడుతూ ఉంటుంది కాళ్ళలో చేతుల్లో ప్రతి ఆర్గంలో ప్రతి సెల్లో ఆ ప్రాణశక్తి ఉంది లేదంటే ఆ ప్రాణశక్తి ఏం చేస్తుంది మీరు అందరికీ తెలుస్తున్నాను ఆ రూపంగా ప్రవేశించ సత్తు ఆ రూపంగా ప్రవేశించలాగంటి ప్రవేశాన్ని దర్శింపజేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏమిటంటే సత్తు దీంట్లో ప్రవేశించండి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి రెండు దేహము సత్తు దీంతో ప్రవేశ ఇప్పుడు నా దీస్ ఇస్ వాట్ ఐ సే ఆల్ దన్ఫినిట్ ఫోకస్డ్ అండ్ ది ఫైనట్ అనంతమైన ఆ తత్వము అనంత తత్వము ఈ పరిచ్ఛిన్న దేహములో ప్రకటమవుతున్నది ఇది పరిస్థితి నా చూ నేను అనేది ఒకటి ఉంది నేను అనే భావన మీరు నేను సృష్టించింది కాదు అది ఉంది అహం అహం ఉండేది ఈ నేనన్నప్పుడు ఈ నేను ఈ జడమైన దేహం అవుతానా ఆ సెట్ అవుతానా అది వినిపించుకోవాలంటే అండ్ ఇన్ఫినిటీ ఫోకస్డ్ ఇన్ ది ఫైనైట్ ఎమ్ఐ ది ఫైనైట్ ఆర్ ఎమ్ఐ ది ఇన్ఫినిట్ సపోజ్ ఈ ఫైనైట్ దెన్ యూ విల్ నాట్ నో ద ప్యూఆర్ ది ఫైనట్ ఎందుకంటే ఫైనైట్ జడ టేబుల్కి తాగు టేగులు తెలియదు దేహం జానాటి దేహానికి తాగిన దేహం తెలియదు కాబట్టి నువ్వు కనుక జడమైన దేహమైన పక్షంలో నేను అనే భావన నీకు ఉండే అవకాశం లేదు మరి అయితే నేను ఆ ఇంక్షణిత అవ్వాలి ఎస్ పారిశేష్యాత అదే ఇంక ఇంక జరిగినో కాదు శంకరులు అనేక సందర్భాల్లో ఉంటారు అంతరాలలో ఎక్కడి నుండి ఈ మధ్యలో ఈ జీవునే మధ్యలో ఒకడు ఈ కర్త భోక్తా అంటే ఒకరిని ఒక ఇండివిజువల్ని ఎక్కడి నుండి పట్టుకొచ్చావరా నువ్వు అని అడుగుతారా మన నమన మహర్షి కూడా సందర్శనంలో అదే అడిగారు దేహోని జానాత్యనే శ్లోకంలో మధ్యలో అనే పదం వాడతారు ఈ మధ్యలో ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ మధ్యలో అనే మనం తెలుగులో బాగా వాడతారు ఏదో నేను ఆయన మాట్లాడుకుంటే మధ్యలో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని కష్టం ఆ విధంగా ఉంది ఆత్మే ఆత్మందే సత్తుంది ఈ మధ్యలో నువ్వు ఈ జీవుని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు ఆయన వీడు అలా వెళ్ళాడు ఇది చేశాడు అది చేశాడు అంటే పట్టుకొచ్చావు ఏం నువ్వు బ్రాంతి కీపట ఇట్ ఎంత ఫిట్ ఇన్ టు దిస్ కీమ్ ఉన్నది రెండు చూసుకోరు అయితే దేహంకా సర్వాకుల్లో కలిసి వెళ్ళి బాగానే ఉండదు పద్ధతి లేకపోతే ఇన్ఫినిట్ అనంతం బ్రహ్మ అయి ఉన్నావు తెలుసుకో తత్వమసి అని ఒక దేశం కాబట్టి తత్వమసి అన్నది భావన చేయాల్సింది కాదు నిరంకుశం అంటే ఇతి అనే అంకుశాలు ఏం లేవు ఏం చేస్తుందంటే అభేదాన్నే ఒక్క మొట్టు మొట్టి భేదాన్ని ఫిక్స్ చేసి ఆ వ్యవధానం వచ్చేస్తుంది ఇటీ చేసి ఘనకార్యం అది ఆదిత్యో బ్రహ్మేది అనే ప్రతిహా ఇది ఆదిత్య బ్రహ్మ కాదులే మాకు తెలిసిపోయింది కానీ బ్రహ్మ అనుకుంటే ఒక కారం ఉంది ఇప్పుడు వీడు ఆఫీస్కి వెళ్తారు మీరు డ్రైవర్ కుక్ ఉంటారు కుక్ వాడిని వీళ్ళు పరిచయం చేసేప్పుడు కూడా హీజ్ ఎవరు కుక్ అని పరిచయం నాట్ ఎ కుక్ ఈజ్ హ్యూమన్ బీయింగ్ అయితే కుక్ Cook is one who cooks. Until then, until then, he is a cook only as long as he cooks. At all other times, he is not a cook. That is why he is not a cook. He is a brahma. He is a brahma. He is a brahma. He is a brahma, a brahma. Incidental. Every incidentality, I will do brahma, brahma, brahma, brahma. అది పరిస్థితి అలాంటి అంకుశం ఉన్నది అక్కడ ఇతి అనే అంకుశం ఉన్నది తత్వమసి అన్నప్పుడు ఇతి అనే అంకుశం ఎక్కడుంది తత్వమసి భావ అలా ఏమైనా ఉందా లేకపోతే తత్వమసి తత్వమసి శ్వేతకేటో అని ఉంది కానీ ఇతి లేదు కాబట్టి నిరంకుశంగా అంటే అటువంటి అంకుశములు ఏమీ లేకుండగా అంటే ఆ భేదానికి ఆ పదమేమీ లేకుండగా సదాత్మభావాన్ని అంటే నీవు సద్రూపుడవై ఉన్నావు నీవు నీవే సత్తు అనే సత్యాన్ని అది ఉపదిశతి ఆ వాక్యం ఉపదేశిస్తుంది కాబట్టి ఇది ఉపాసన కాదు అందుచేతనే నేను ఈ ఉపాసనలో ఉన్న రహస్యం నీకు ఇది సరే తత్వశీ తెలిసినట్టుగానే ఉపాసన శోధమైపోతుంది కాబట్టి ఇప్పుడు అది విఘ్నేశ్వరుడా కాదా అంటే నువ్వు అది విఘ్నేశ్వరుడని భావన చేసినప్పుడు నీకు అది విఘ్నేశ్వరుడు నీకు ఇంకొకరికి కాదు అంతేత ఒక అక్కను శివలింగాన్ని పూజిస్తున్నాడు పూజిస్తుంటే ఎవరిని పూజిస్తున్నావు అని అడిగేది అంటే నేను శివుణ్ణి పూజిస్తున్నాను అని చెప్పాడు శివుడు ఎక్కడ ఉన్నాడు దీని ఏమన్నా శివుడు ఉన్నారు నేను శివుణ్ణి పూజిస్తున్నాను పత్రాలతో పుష్పాలతోటి ఒక చుట్టి పట్టుకొచ్చు పట్టుకొచ్చి ఇదిలాగే దాని వెంటనే ఒక లెటర్ చేశాడు తుట్టి వేసుకుంటాడు ఇది చూపించే శివుడు ఎక్కడ ఉన్నాడు అన్నది అంటే ఈయనంటాడు వారి మూర్ఖుడా శివుడు నేను భావన చేస్తున్నాను శివుడు నా హృదయంలో ఉన్నాడు దాన్ని పగలగొట్టి ఆ ముక్కల్లో శివుడు చూపించమంటావు నువ్వు మూర్ఖుల్లో ఉన్నవే అని అంటాడు అది కరెక్ట్ కాబట్టి శివుడు ఎక్కడ ఉంటాడండి నీ హృదయంలో ఉంటాడు ఆ హృదయంలో శివుణ్ణి నిర్మాణం చేయటం కోసం స్థాపించటం కోసం బయట ఒక లింగాన్ని మీరు స్థాపిస్తారు స్థాపించడం అంటే ఏంటండి పెట్టుట అన ఉంచుత రక్నాహ అంతే స్థాపించటం అంటారు అలా స్థాపించినప్పుడు స్థిరంగా ఉంచి కదిలిపోయేట్లే కాకుండా స్థిరంగా పెడతారు సపోజ్ ఇక్కడ శివుణ్ణి పెట్టారనుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే పొద్దున్నది ఈ శివుని తీసుకులా వంటింట్లో పెట్టారనుకోండి అలాగే మార్చేస్తుంటే మనస్థితికి అది చలనం వచ్చేస్తుంది ఆల్రెడీ చలనం దానికి ఇది ఒక చలనం కాబట్టి కథలాపండా స్థాపించండి ప్రతిష్ఠించుతానం ఇంకెక్కడుందో అక్కడుంది దేశం మారొద్దు సోడమ్ ఇబర్స్ ఫిక్స్డ్ ఇన్ ది హార్ట్ ఇది ఉపాసన యొక్క ఇప్పుడు ఇబ్బర్ని నేను చూశాను ఇద్దరు శివుణ్ణి అర్చిస్తున్నారు డబ్బాలో చిన్న చిన్న భరిణి ఉంటుంది ఆ భరిణిలో శివుడు ఉంటాడు శివుడితో పాటు ఇతర దేవతామూర్తులు కూడా ఉంటారు ఆ శివుని అర్చిస్తున్నారు దేవతార్చన అని కాదు విచ్ ఏ వండర్ఫుల్ థింగ్ సో ఇద్దరు అర్చిస్తూ ఈయన అర్చిస్తున్నాడు నమ సోమాయి రుమస్తామరాజు రుణాయిత అది చెప్తా రెండు ఎక్కిమీ నీళ్లు పోసి రెండు పువ్వులు ఎక్కడి నుంచో పోసుకొచ్చాడు చందనం తెచ్చుకున్నాడు భక్తుడు ఉంటే వాడు అలా ఉంటాడు కావాల్సిన సామగ్రం సంపాదించుకుంటాడు కదా సో గంధారా అంధురాధ సామాన గంధం అదిని పుష్పంహ నెత్తి మీద వేసి ఇది చేస్తున్నాడు ఈయన పక్కనే ఇంకొక ఆయన కూడా చేసుకుంటున్నాడు ఇది చేస్తూ చేస్తూ ఆ శివలింగం ఎందుకేసి చూశాడు నా శివుడు అది శివుడు ఎలా ఉన్నాడు అడిగేసి చూశాడు నేను ఆ పక్కన పెద్ద ఏదో ఒకసారి ఏం చూస్తున్నా చూశాడు చూసి ఈ నమస్కోమైతే అయిపోయింది అంత అయిపోయింది నేను వైద్య పెట్టుకుంటారు నీ శివుడు అది అది స్టాండర్డ్ కాదని చెప్పాడు అంటే ఆయన కంగారు చెప్పాడు అదేంటి మన నాయనగారి దగ్గర నుంచి నాకు వచ్చింది స్టాండర్డ్ కాకపోవడం ఏంటి అని అంటే నేను చూపిస్తాను అని పూజ అంతా అయిపోయింది తీసి మళ్ళీ ధరిమిలోకి చేసి టైంలో తీసి చూడు ఈ గీత ఎక్కడ ఈ గీత నిజానికి లేదుగా అందుకోసం ఈ శివుడు స్టాండర్డ్ ఆ శివుడు సబ్ స్టాండర్డ్ అని చెప్పాడు ఓన్లీ వన్ థింగ్ ఎక్కడైతే అల్లి మోమాటం లేకుండా ఉపాసన అంటే ఏమిటో ఇంటికి తెలియదు ఆయన విని పాపం బాధపడ్డాడు రాజకీయ నా చోట ఇలా అంటే అడుగుతుంది నా శివుడు సరిగ్గా లేడు అంటున్నాడు నీ అభిప్రాయం మహాత్మా అంటే కోరు వెర్రిగా నీకు మనస్సులో శివుడు నిలబడుతున్నాడా లేదా అభిషేకం చేసేప్పుడు జన్మం అర్పించేప్పుడు పుష్పం అర్పించేప్పుడు నీకు ఎలా ఉంది శివుడిని అర్పించినట్టుగా హ్యాపీగా ఉండండి తర్వాత అర్పించకపోతే లోటుగా అనిపిస్తుంది కూడాను అంటే నీ శివుడు కరెక్ట్ శివుడు రా బాబోదే అది కరెక్ట్ శివుడు గీత ఉండడం గీత ఉండకపోవడం కాదు ఇది గీత ఉండడం గీత ఉండకపోవడమే అన అర్థం ఉండదండి ఈ విధంగా ఉపాసన అనే దాంట్లో ఉండే రహస్యం తెలుసుకోకుండా చేతనే శాస్త్రానికి దూరం అయిపోతే ఏవేవో భావాలన్నీ కూడా సమాజంలో ప్రబలిపోయి మనుషులు అలాంటి భావజాలంలో ఇరుక్కుపోయి వారితో గెలిగి లడిపోతూ ఉంటారు దీని సమాధానాలు పైగా ఇదే అంశం ఓ మహాత్ముడిని శివుడు గొప్పగా ఉండాలంటే ఉండాలంటే అడుగులు గీత ఉండాలి ఆయన సమాధానం ఏదో పిచ్చి ఎల్లో ఉపా కాబట్టి బయట నున్న శివుడు గొప్పగా ఉన్నాడా తక్కువగా ఉన్నాడా అంటే మీ భావనని బట్టి ఉంది రాతి ముక్కను చూసి శివుడు అనుకోవడం ఏ రాయైనా పర్వదం శాంతి ఒకటి ఉంది ఏంటి పళ్ళు పళ్ళు కూడా కొట్టుకోవడానికి ఏ రాయటే అదే రకంగా హృదయంలో శివుని యొక్క భావనని స్థిరం చేసుకోవటానికి ఏలింగమైన పర్వదం భావన స్థిరం చేస్తాడు అదే ఉపాసన కాబట్టి ఇదేముడు పవర్ఫుల్ ఆ దేవుడు పవర్లెస్ తిరుపతి దేవుడు మోర్ పవర్ఫుల్ దాని కాళహస్తి దేవుడి ఇదేమైనా న్యూస్ కాన్ఫరెన్సా అయితే న్యూస్ మీడియమా వాటి తాకేపోవటం ఒకప్పుడు షిర్డీలో దేవుడు అనే మాటే ఉండింది కాదు ఇప్పుడు నౌ షిర్లీ పీపుల్ గో టు షిర్డీ భావన కాబట్టి వెంకటేశ్వర స్వామి మోర్ పవర్ఫుల్ ఇద్దరిది కంక్లూషన్ చూట్రా యు డోంట్ నో వాట్ ఈజ్ ఉపాసన ఎందుకంటే శాస్త్రం ఏమి చదవకుండా అని మీరేమో లోకం మీద పడితే ఉపన్యాసాలు పెట్టేస్తుంటే ఇవి ఇటువంటి సమస్యలే వస్తాయి లోకంలో ఒక అయోగ్యమైన భావజాలాన్ని ప్రవేశించి చెప్పించినట్టు అవుతుంది పీపుల్ సఫర్ ఫ్రమ పీపుల్ ఫేర్ ప్రైస్ ఫ్రై బికాస్ ఇట్ ఈస్ రిమూవ్ ఫ్రమ్ ట్రూత్ అట్లీస్ట్ పార్షల్లీ రిమూవ్ ఫ్రమ్ ట్రూత్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి దేవుడు భక్తుడు లేండి దేవుడు లేదండి ఈశ్వర్సునా ఈశ్వర్ సునా కహి ఈశ్వర సునా భక్తాధీన ఎప్పుడో బాధ విన్నాను భక్తులు లేని ఈశ్వరుడు ఉంటాడండి ఈశ్వరుడు ఈశ్వరుడు ఎప్పుడు ఉంటాడంటే భక్తుడుండే ఈశ్వరుడుంటాడు భక్త పరాధీన ఈశ్వర ఎప్పుడైనా విన్నారా లేదా కాబట్టి భక్తులు అదే ఈశ్వరుడు ఎక్కడి నుంచి వస్తుందండి కాబట్టి మీ మనస్సులో భావనే ఈశ్వరుని యొక్క మహిమ హార్ట్ ఇస్తూ టెంపుల్ చదివే పుస్తకం హార్ట్ ఇస్తున్నాం చాలా మంచి విషయాలన్నీ ఉన్నాయి దాంట్లో ఎందుకు మంచి అంటే శంకర భాష్యం దాంట్లో అలా పంక్తులన్నీ ఉన్నాయి మంచి శంకర భాష్యం సంస్కృతంలో ఇచ్చి కింద అనువాదం అనువాదం అనేది సెయిత్ఫుల్ అనువాదం రెస్పాన్సిబుల్ ట్రాన్స్లేషన్ దాని తర్వాత మనం మన వ్యాఖ్యానం మనం చేసుకోవచ్చు అది మనకు ఫ్రీడమ్ ఉంటుంది మనం తోచినట్టు మనం రాసుకుంటాం మనకు తెలుసున్నదిగా రాస్తాం కానీ అనువాదం చేసినప్పుడు నువ్వు సొంతకపో సొంత కల్పన పనికిరాదు రెస్పాన్సిబుల్ ఆ పైన సమాసం ఉంటుంది ఆ సమాసాన్ని పూచిగా మీరు అనువాదం చేసి ఎదురకుండా పెట్టాలి చెప్తే ఆ తర్వాత నీ కథ మీకు చెప్పవలసిన తర్వాత చెప్పాలి శాస్త్రాన్ని మన భద్రంగా పరిరక్షించాలి కదా దాంతో ఆయన అవన్నీ చెప్పారు ఈ దేవాలయానికి సంబంధించినవన్నీ చెప్పారు అందుకోసం హార్ట్ తీస్తూ శ్రీకృష్ణుడు కూడా అలాగే చెప్పాడు ఈశ్వర సర్వభూతానం హృదయ సేత అందుకోసమే అక్కడ శ్రీకృష్ణుడు బొమ్మ హోట వేసుకుంటాడు ఆయన చెప్పిన వాక్యం ఈ వాక్యం యొక్క స్ఫూర్తితో ఈ పుస్తకం వచ్చింది ఆత్మస్థితి అంటే నాకు ఆ పుస్తకం అంతా చాలా ప్రీత అందుకోసం సరే కాబట్టి తత్వమశేలు ఉపాసన కాదు సత్యము ఉపాసన అయిన చోట ఉపాసన చేసుకోవాలి సత్యవస్తువుని తెలుసుకున్నప్పుడు సత్యవస్తువు తెలుసుకోవాలి రాడునుని చూసి పాము అనుకునే అక్కడ నాగోపాసన మొదలు పెట్టకూడదు కాడును చూసి పాము అనుకున్నవాడు అది తాము కాదు త్రాడు అని తెలుసుకోవడం తెలుసుకుని నాగోపాసన చేయాలనుంటే వేరే సమాచారం అది యూ కెన్ డూ దాట్ ఇది డూ సెపరేట్లే దీనికి దానికి ముడి అది ఆ పూర్వపక్షం అయిపోయి మంచి పూర్వపక్షం తత్వ తత్వ సమన్వయాత్ అని ఒక సూత్రం ఉంటుంది బ్రహ్మసూత్రంలో నాలుగో సూత్రం తత్వ సమన్వయ తత్వ సమన్వయాధికరణం దాంట్లో ఈ విచారం ఇంకా విస్తారంగా ఉంటుంది తర్వాత పరోక్షం పరాక్రమాదిగుణిత్వం తత్వమసీతి సత్నండి అది ఉపాసన కాదు కానీ మీరు అనుకున్నట్టుగా టోటల్ అధేదం కూడా కాదు మరి ఏమిటది గౌణము అని ఒకటి ఉంది గౌణము అనేది ఒకటి ఉంది ఈ గౌణము అనేది మీరు జాగ్రత్త అర్థం చేసుకోవాలి సింహో మానవ కహ అనే వాక్యం ఉంటుంది అంటే వాడి పేరు మానవకుడు ఒక కుర్రాడు బ్రహ్మచారి పేరు మానవకుడు అంటారు బ్రహ్మచారి ఈ గురువు విద్యార్థులకు పాఠం ఇస్తూ ఉంటారు వేదం ఉంటారు వాళ్ళు ఇది ఒక ఎవరో పెద్ద మనిషి విజిట్ ఆ మీ దగ్గర విద్యార్థులు ఏం చదువుతున్నారు బాగా చదువుతున్నారు ఇదే దిగజ్ఞ వాడు ఆ మానవకుడు వాడు సింహం అండి బాబు అని అంటాడు వీడు సింహో మానవక మానవకుడు సింహము అంటే వాడికి జూనియో ఉన్నాయని అదేమో అడవి నుంచి తప్పించుకొచ్చి ఇక్కడ ఇలా కూర్చొని వేదం వదిలి అర్థం కాదు సింహో అలవక మానవుకుని ఎందుకు సింహాన్ని అధ్యారోపణ చేశారు ఎలా అధ్యారోపణ చేశాడు వీడు మానవకుడే కాను సింహము కాదు అని తెలుసుకుంటూనే అధ్యారోపణ చేశారు అధ్యారోపణ చేసినంత మాత్రాన మానవుకుడు సింహం అని అనిపించదేమేనా అధ్యారోపణం చేశారు ఆ అధ్యారోపణ ఎందుకు చేశారు అలా ఎందుకు అధ్యారోపణం చేయాలి అంటే ఒక గుణాన్ని బట్టి చేశారు ఏమిటా గుణము అంటే సింహము చాలా క్రూరంగా ఉంటుంది దానికి క్రూర కొందని గుణం వీడి బ్రహ్మచారి ఉన్నాడు వీడు కూడా క్రూరస్వభావం కలపడదు పిల్లుల్ని ఎలక్కలని చంపస్తో ఉంటాడు అవి దేన్ని బట్టకనివ్వడం తర్వాత ఈ మిగతా బ్రహ్మచారులు కొంచెం వీక్గా ఉన్న బ్రహ్మచారిని కొడుకోవాలని పాఠం చదువుతున్నప్పుడు ఒక పాయసాలు పెట్టుతో గిల్లుతో చేస్తూ ఉంటాడు ఇది సింహం అండి బాబు అని అంటాడు కాబట్టి ఆ క్రూరత్వము అనే గుణం ఒకవేళ క్రూరత్వం గుణం కాదు పరాక్రమం గుణం కూడా మీరు ఏదో ఒక గుణం ఆ గుణాన్ని మనస్సులో పెట్టుకుని సింహ ఇవా అన్నానికి బదులుగా సింహ అని ఈ మానవకుడు సింహం లాటివాడు అంటే ఇది హింస్తే ఉండండి వాక్యం క్లియర్గానే ఉంటుంది సింహం లాటివాడు అండవు సింహము అంటాడు అదేంటంటే మానవకుర సింహం ఏంటంటే గౌణ ప్రయోగము అంటే మానవకుడి సింహం ఏం కాదు ఒక గుణం మనస్సులో పెట్టుకుని ఆ సింహానికి ఉండే గుణం వీళ్ళు ఉందని అభిప్రాయం అంతే ఇటువంటి ప్రయోగాలకి గౌణ ప్రయోగము అని అంటారు అర్థమైందండి ఇలాంటి ప్రయోగాలు లోకంలో ఉంటాయి కూడా లోకంలో చాలా ఉంటాయి అది మనకి సమయానికి గుర్తురాదు ఇప్పుడు మీరు వస్తుంది మామూలుగా ఈ మార్కెట్ ప్లేస్ లో ఇది ఈ జోనాన్ని బాగా వాడతారు ఈ కేరళ వ్యాపారులు వీళ్ళందరూ ఈ రోల్డ్ గోల్డ్ వ్యాపారులు వీరు ఈ రోల్ గోల్డ్ నెక్లెస్ చూపిస్తారు చూపించి ఇదండి ఇది బంగారపు నెక్లెస్ అండి అది అంటారు అలా పచ్చగా బంగారపు నెక్లెస్ అని పైన ఏమైనా బోర్డు అని పెడతాడు గోల్డ్ గోల్డ్ ఆభరణం షాప్ అని పెడతాడు బందర్ బందర్లో కాబట్టి ఇప్పుడు వెంట వాళ్ళకి సో గోల్డ్ గోల్డ్ ఆభరణం పెడతాడు బోర్డు లోపలికి వెళ్తేనే ఈ నెక్లెస్ మోటా సరూపాలండి ఇది మూట అలా చెప్తాడు ధర్మ సో ఎవ్రీ నో దీస్ రోల్ గోల్డ్ షాప్ అండ్ హీ నవ్ సిట్ అండ్ వెరీ క్లీన్ వరే మిమ్మల్ని మోసం చేయట్లేదు కానీ వాడు ఆ నెక్లెస్ చూపించి ఇది బంగారం నెక్లెస్ మీరు తీసుకోండి అంటారు అంటే అది బంగారం కాదా రోజుకోళ్ళ అని మీరు వాడికి దెబ్బలాటం హీ నోస్ ఇట్ హీ నో ఇట్ హీ నోస్ దట్ హీ నో యూ నో దట్ హీ నోస్ సో ఎవ్రీథింగ్ ఈస్ క్లీన్ కానీ ఒక గుణం ఏటా గుణం మీరు బంగారపు నెక్లెస్ కొనుక్కుని పదివేలు ఇచ్చి బంగారపు నెక్లెస్ కొనుక్కుని పార్టీకి వెళ్తే అందుకోసమే కదా నెక్లెస్ ఎంత ఎప్రిషియేషన్ మీకు వస్తుందో మా నెక్లెస్ పెట్టుకు వెళ్ళినా వస్తుంది అలా ఒక గుణాన్ని బట్టి ఇది అదే అది గౌణ ప్రయోగం అలాగే చీరలమ్మ ఎప్పుడు ఇది ఇది బనారసు తీరానండి ఎక్కడ తయారు చేస్తారంటే మా ఇంట్లోనే దయచేస్తాం అంటే ఒక గుణాన్ని అంటే ఆ గుళం అంటే వేర స్ తీరం ఎలా అయితే గెలిచిపోతుందో ఇది కూడా అలా గెలిచిపోతున్నారు లేకపోతే మీరు ఎవరికైనా ఇది బనారసు నుంచి వచ్చిన చీర అని చెప్పేస్తే వాళ్ళు నమ్మేస్తారు ఇంకా మళ్ళీ తిరిగి అనో ఏదో ఒక గుణాన్ని ఆశ్రయించి ఆ ప్రయోగం ఉంటుంది ఇది గౌణ లోకల్లో చాలా తరచుగా ఉంటుంది సో అటువంటి గౌణ ప్రయోగాన్ని తప్ప నువ్వు బ్రహ్మలో ఎందుకో తెలుసినా బ్రహ్మ